ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఛాయాల్లో విశ్రాంతి పొందినటువంటి స్థితి వరకు మనం చెప్పుకున్నాం ఆ విశ్రాంతి పొందినటువంటి స్థితిలో ఆ జీవన్ముక్త స్థితి పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటిది ఈ పద్నాలుగు శ్లోకాల్లో చెప్తున్నారు ఇక్కడ అతడు జీవించే ఉన్నాడు దాన్ని ముక్తుడై ఉన్నాడు ఇతడు ఈ జీవన్ ముక్తి అనేటువంటి కాన్సెప్ట్ ని మనం చాలా జాగ్రత్తగా అనుసంధిస్కోవాలి ఎందుకంటే అతడు స్వరూపానికి మనుషులుగా కనపడుతున్నప్పటికీ అసలు బ్రహ్మతత్వజ్ఞుడు అయ్యందుడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అని ఉపశుద్ధులు చెబుతాయి ఎవరైతే బ్రహ్మములు తెలుసుకొని ఉంటారో అతడే బ్రహ్మమై ఉంటాడు అని ఆ భావాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం చూడవలసి ఉంటుంది ఇది మునిపించిన అధ్యాయాల్లో వేరు వేరు రకాలైన ప్రశ్నలు వేసుకోవడం సమాధానాలు రాబట్టడం ఇవన్నీ జరిగాయి కొన్ని సిద్ధులు వర్ణించడం జరిగింది ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా పైన చేతిలో చెప్పినటువంటి చర్చకంతా కూడా ఒక చిట్ట చివరగా ఒక తీర్మానం వస్తుంది ఇక్కడ ఇక్కడ నిశ్చయంగా వస్తుంది మన స్వరూపే నిరంజనే నను అనేటువంటిది ఏమిటో నిరంజనమైనటువంటి దాని ఉన్నప్పుడు అంటే అనంతమైనటువంటి అనవరతమైనటువంటి నిత్యమైనటువంటి ఆనంద స్వరూపంగా ఉన్నప్పుడు స్వభూతాని క్వదేహో వాశూన్యం కోటైరాశ్యం పంచభూతం లేవు ఏము లేదు ఇంద్రియము లేదు మనస్సు లేదు శూన్యము లేదు ఆశ లేదు కాబట్టి ఏమీ లేవు అంటే ఈ పంచభూతములతో కనపబడ్డే దృశ్యమానమే జగత్ భూతములు లేవు దేహము లేదు ఇంద్రియము లేదు మనస్సు లేదు శూన్యము లేదు నిరాశ లేదు ఈ ఫస్ట్ స్టెప్ ఈ స్టెప్ లో అర్థం ఏమిటి స్వభూతాని క్వదేహో వా శూన్యం కొంచైరాశ్యం మత్స్వరూపే నిరంజనే అతడు స్వరూప జ్ఞానం కలిగిన వాడే నాడు స్వరూపంతో అనుసంధానం పొందున్నాడు అతడు ఎప్పుడు ఆ మూలకత్వాన్ని భజిస్తున్నాడు జ్ఞానము భక్తిగా మారిపోయిన గతంలో ఆ మారిపోయిన స్థితిలో స్వభూతానికి ఈ పంచభూతములనే ప్రతిపత్తులు చేయబడ్డ దేహము ఇంద్రి మనహ ఇంద్రి మనస్సు లేదు శూన్యము లేదు నైరాశ్యము లేదు అని చెబుతూ క్వశాస్త్రం క్వాత్మవిజ్ఞానం క వా నిర్విషయం మన క్వతృప్తి క్వవిదృష్టత్వం ఘటద్వంద్వ మే సద నేను మొత్తం ద్వందాన్ని అధిగమించేసి ఉన్నాను కటద్వంద అంటే పరిపూర్ణమైనటువంటి యోగస్థితిలో ఉన్నాడు ద్వంద్వజాలశి సంయోగం యోగ వచ్చేదే అని చెప్పేసి అని సూత్రం చెబుతోంది యోగ శిఖోపనిషత్తు ద్వంద్వజాలము లేదు సంయోగానే యోగం అంటారని ఆ యోగస్థితిలో ఉన్నప్పుడు కొ శాస్త్రం కోఆ విజ్ఞానం ఇంకోటి చెప్పిన శాస్త్రం ఎక్కడుంది ఆత్మవిజ్ఞానం తన పట్ట తన గెడుకు ఎక్కడుందిషయం మనహ ఇరు విషయంతో కూర్చున్నటువంటి మన విషయాదే లేకుండా మనసులో ఉన్నప్పుడు తృప్తి దృష్టిత్వం నేను తృప్తి పొందడం తృప్తి పొందకపోవడం ఆశపడడం అనేటువంటి ఎక్కడ ఉన్నాయి నాకు ఎందువల్ల అంటే నేను జయించేశాను ద్వంద్వ యొక్క స్వరూపం నాకు వచ్చేసింది ద్వంద్వ అనేటువంటిది కేవలం ఛాయ అని అర్థమైంది అవిద్య క్వచ అవిద్య క్వచవా విద్య కహం కేదం మమ క్వవా మోక్ష స్వరూపస్వరూపి ఈ సిను విజ్ఞాన రూపించగలను అభిజ్ఞాన రూపించగలను అహం మమ అనే భావాల్ని నాది నయ నయను అనే భావాలను ఎలా రూపించగలను ఇది బంధము ఇది మోక్షం అని నేను ఎలా రూపించగలను వాటి యొక్క స్వరూపాన్ని రూపొంది పని ఎక్కడుంది సార్ వాటి యొక్క స్వరూపం ఎక్కడుంది ఎందువల్లంటే ఇతడు స్వస్వరూప జ్ఞానం పొందాడు ఈ స్వస్వరూప జ్ఞానం పొందినటువంటి స్థితిలో ఈ విద్య అవిద్య మమ బంధము మోక్షం అయినటువంటి ద్వందాలన్నీ కూడా పూర్తిగా నశించాయి ఆ నచన స్థితిలో ప్రారంభాని కర్మాణి జీవన్ముక్తి రపిత్వద్దేహ కైవల్యం తిదేహ కైవల్యం నిర్విశేష నేప్పుడు విశేష లేకుండా ఉన్నాను సాధారణ స్థితిలో ఉన్నాను నాకు సహజ స్థితిలో ఉన్నాను పూర్తిగా ఉన్నప్పుడు ప్రారంభాని కర్మాణి నాకు ప్రారంభము కర్మలు ఎక్కడున్నాయి జీవన్ముక్తి రవిక్వ్ నాకు జీవన్ ముక్తి అనేటువంటిది ఎక్కడుంది కైవల్యం విదేహన్ముక్తి కూడా ఎక్కడుంది ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న పేర్లు మాత్రమే సుమా దొంగ ప్రపంచంలో పెట్టుకున్న పేరు మాత్రమే సోమా ఇవన్నీ విశేషంగా మనం భావిస్తుండే సోమా నేను ఎప్పుడైనా విశేషాన్ని దాటాను ఆ గంగజాలాన్ని దాటాను ఆత్మస్వరూపాన్ని పొందాను స్వాత్మభావాన్ని పొందాను అప్పుడు ఇవేమి దేవుని చెబుతున్నారు కొత్త భోక్త నిష్క్రియం స్ఫురణం కోవ పరోక్షం ఫలం వాక్వ నిస్వభావ నేనెప్పుడు నిస్వభావంతో ఉన్నాను నాకు స్వభావమే లేదు అంటే భావ అభావ భావాభావము దాటిపోయినవాడు ఈ స్థితిలో ఉన్న పొడుక్ ఆ కర్త నా కర్త ఎక్కడి కొచవా భోక్త నాకు భోక్త ఎక్కడున్నాడు నిష్క్రియం స్ఫురణం కోక్వా పని చేయకూడదు చేయాలనే భస్మరణ ఎక్కడ ఉంటుంది కా పరోక్షం ఫలం పరోక్షమైన ఫలం ఎక్కడి నాకు ఫలమూ లేదు పరోక్షమో లేదు ప్రత్యక్షమో లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను పూర్తిగా సంతోషంగా ఉన్నాను పూర్తిగా ద్వందా ద్వందాసితంగా ఉన్నాను స్వస్వరూపంతో అనుసంధానం చేసుకుని ఉన్నాను ఈ రకమైన స్థితిలోచవా భక్త నిశ్రీయం స్మర్ణం క్వ కరోక్ష నిస్వేషదర్వ క్వయోగి జ్ఞాన కబద్ధ క్వచవా ముక్త నేను అద్వయం నై ఉన్నాను లేదు నాకు ద్వంద్వ లేదు సత్వరూపంలో ఉన్నాను నేను నేను ఎవరో తెలుసుకుని ఉన్నాను నేను నేనై ఉన్నాను అటువంటిప్పుడు లోకహా నాకు లోకం ఎక్కడుంది లోకంతో ఉంటే బంధాలు దేవుడు ముముక్షురువా ముముక్షుత్వం ఎక్కడుంది అప్పుడు యోగం ఎక్కడుంది నేను జ్ఞానే చెప్పేసి చెప్పుకోసం పరీక్షింది ప్రబద్ధత్వచవాత నేను బుద్ధుడిని ముక్తుడిని చెప్పుకోవడం ఎక్కడ కేవలం శాస్త్రదం కోసం మనం ప్రతిపాదించి రాస్తానమే తప్ప ఈ ద్వంద్వ ప్రపంచం కోసం ప్రతిపాదించే తప్ప నిజస్థితికి ఏవి కూడా ఉండవో అని చెప్పేసి చెప్పాం అనమాట సంహారధ్యం కొచ సాధనం కొ సాధన బిర్వ స్వస్వరూపే సమద్వే నేను పూర్తిగా స్వస్వరూపంలో ఉండే అధ్వయంలో ఉన్నప్పుడు నాకు సృష్టి సంహార సంహారం ఎక్కడ ఎక్కడుంది సాధ్యం ఇది పొందాలనే ప్రయత్నం ఎక్కడ ఉంది సాధనం దానికి కావాల్సిన పనిముట్టు ఎక్కడ ఉంది సాధగా పొందేవాడు ఎక్కడున్నాడు పొందేవాడు లేడు పొందవలసింది లేదు పొందడానికి పనిముట్టు లేదు లేదు సంహారమో లేదు వా సిద్ధి కూడా లేదు కాబట్టి పొందడం అనేది ఉంటే సిద్ధి వస్తుంది ప్పుడు సాధకుడు ఉంటాడు సాధకుడు సాధ్యము సాధనము ఉంటాయి ఇవన్నీ సృష్టికి సమానానికి సంబంధించినవి ఇవేమీ లేనప్పుడు స్వస్వడు సంతో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ అక్కడ ఇవి అడుగుతున్నాడు స్వప్రమాత ప్రమాణం వా స్వప్రమేయం కొచప్రమాచించి విమరస్వమే క్రమాత ప్రమాణం వా నాకు ప్రమాత ప్రమాణము ప్రమేయం అని మీరుంటాయమ్మా ప్రమాత అంటే ప్రమాణాన్ని ప్రతిపాదించేవాడు ప్రమేయము అంటే సూత్రం చెప్పేది ప్రమాణము అంటే ప్రమజ్ఞానాన్ని ప్రతిపాదించేది ఏమమ్మా వింటున్నారా వింటున్నారా నిలబడుతోందా వినిపిస్తానండి వింటున్నా ప్రమాత ప్రమాత అంటే ఎవరైతే ప్రమాణాన్ని ప్రతిపాదిస్తారో అసలు ప్రమాత అతడు తీసుకునే కార్తీకమైన ఆధారం ప్రమేయము దానివల్ల వచ్చేటువంటి జ్ఞానస్వరూపము ప్రమాణము ఈ మూడు నాకు ఎక్కడివికిత్వా సర్వదా విమలక్ష్యమే నాకు ప్రమా లేదు ప్రమాణము లేదు ప్రమేయము లేదు ప్రమాత లేదు ఈ నాలుగవస్తులు నేను దాటిపోయాను అంటే భ్రమజ్ఞానము ప్రమజ్ఞానము దాటిపోయి సిద్ధ జ్ఞానంలో ఉన్నాడు తనపై శంకరాచార్య శుద్ధ జ్ఞానమయ్యి పరాత్మర పరాత్మర అయి అంటారు ఆ శుద్ధ జ్ఞానం అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది ప్రమాణ జ్ఞానాన్ని కూడా అది వేరు చేసినప్పుడు ఆ ప్రమాణ జ్ఞానాన్ని ఎలా వేరు చేయాలి అనేటువంటిది చెప్తూ ఇక్కడ ఇది చెప్తున్నారు అనమాట విమలక్ష నేను సిద్ధుడు లేనప్పుడు మూడు రకాలైన మలములు నాలుగు హరించినప్పుడు సర్వగా విమలత్వంలో ఉన్నప్పుడు నేనే నిరామయత్వం అంటారు నిరామయుడుగా ఉన్నప్పుడు స్వప్రమాత క్వ ప్రమాణం స్వప్రమాత ప్రమాణం వా ప్రమేయం క్వచ ప్రమాకించి ఎక్కువ ఎక్కువ లేదు తక్కువ లేదు నాకు కాబట్టి తక్కువ ఎక్కువ అనేటువంటిది ఏమీ లేవు కదా ప్రమాణం చెప్పాల్సింది కొలపదేమీ లేవు అని అమ్మ కొలపడ్డేదాన్ని సిగ్గర విశేషమే డిస్కషన్ జరుగుతుంది సిగ్గి దాని గురించి వెన్నకాటి వెంకటేశ్వర ఇప్పుడు సిగంట ఏమిటి సిద్ధియత్వ స్వరూపం ఏమిటి అనేటువంటి దాని గురించి జరుగుతుంది అంతే స్థితి గురించి ప్రత్యేకించి అమ్మ ఒక ప్రత్యేక పేజీలో చెప్తారు స్థితి అనే కాన్సెప్ట్ ఎక్కడ చెప్తారంటే మనకు ఆరంభ అరవై నాలుగో పేజీలో అనే దాని గురించి ఈ స్థితి యొక్క స్వరూపము ఇది చాలా ముఖ్యమైన ఎందుకంటే ఇది మీరు టంపల్సరిగా పాయింట్ అది ఆ స్థితి అనేది మీకు అర్థమైతే అప్పుడు ఈ త్రీ శోకాలన్నీ అర్థం అవుతాయి అందుకోసం ఇక్కడ సమన్వయం చేస్తున్నా అనమాట మీకు ఆ స్థితి అనేది అమ్మాయి విడిపిస్తారు అప్పుడు మీ క్లారిటీ ఉంటుంది అంటే ఇక్కడ జీవన్ముక్త స్థితి కానీ విదేహముక్త స్థితి కానీ ఈ స్థితి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అమ్మా చిత్తమ్మ గారి కంటే కూడా గొప్ప స్థితే కావచ్చు అన్నప్పుడు అందరి స్థితిలో కొలగడానికి మీ దగ్గర సరైన బద్ద ఉంటుంది బద్ద అంటే ఏదైనా కర్ర కాదుగా మీ మనస్సు ప్రమాణం వీళ్ళ స్థితి ఏమి ఉంటుంది నువ్వు తెలిస్తే కదా మీకు వాడు వారి కంటే వీరు అనుకోవడానికి అసలు ఎవరి స్థితి జరిగాల అసలు స్థితి అసలు తన స్థితి తనకు తెలిస్తే అసలైన స్థితి జరిగితే అందరి స్థితిలో అర్థమవుతాయి అప్పుడు పరిస్థితులు ఉండవు స్థితే మీరవుతారు ఈ వ్యాఖ్యానం అమ్మాది అదే ఇక్కడ చెప్తున్నారు ఏమ్మా ఎందుకు చెప్తున్నారంటే ఆ క్లారిటీ మీకు ఉండడం కోసం చదివాను ఆ స్థితి అనేటువంటి భావన కనుక మీరు చూసినట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటిది కాబట్టి కొ ప్రమాత కో ప్రమాణం వా ప్రమేయం కోచప్రమా ఈ స్థితిలో ఉండేవాడికిక్షేపైరా విషాదో సర్వదా నిష్క్రియ స్వమే ఈ నిష్క్రియత్వము అనబడేటువంటిది పదవస్థిదం మాది గమనంలో అదిగా మనము అని పిలుస్తారు భగవద్గీతలో తొమ్మిది రకాలుగా చెప్పారు ఆ తొమ్మిదవ స్థితి నిష్క్రియత్వం అంటారు అది మోక్ష సన్యాసంగా చెప్పబడుతుంది నిష్క్రియత్వం అనే దాని గురించి ఆ నిష్క్రియత్వం నేనున్నప్పుడు విక్షేపహ నాకు వ్యాప్తిక్కడుంది వ్యాప్తి కాబట్టి ఏకాగ్రము లేదు నిర్బోధ నాకు ప్రత్యేకించి బోధ లేదు మూఢత్వం అంతకంటా లేదు కోరిక లేవు కాబట్టి హర్షం లేదు సాధన లేదు కాబట్టి నేను పొందేది లేదుకునేది లేదు ఎర్థి పొందేది లేదు సంకోచించేది లేదు నాకు బోధు బోధత్వం లేదు ఇందువల్ల నేను ఎప్పుడూ నిష్క్రియాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నాను ఈ వేదాంతపరమైన పరిజ్ఞానంలో పురుషత్వ ప్రాప్తి ఆ పురుషోత్వ ప్రాప్తి నిష్క్రియత్వం చెప్తాడు అంటే పురుషాత్మత్వము రెండు ఒకటే అని అర్థం ఈ రకమైన స్థితిని ఇక్కడ అవగాహన చేసుకోవాలి మనం ప్రతేషం వ్యవహారవాచ పరమార్థత స్వసుఖం కోచవా దుఃఖం నిర్విమర్ నిర్విమర్శస్ కమే సదా నాకు విమర్శ లేదు విమర్శించినవాడు విన్నవాడు విమర్శిస్తాడు కన్నవాడు విమర్శిస్తాడు అంటారమ్మా నేను వినది కాదు స్వానుభవం అందువల్ల విమర్శ లేదు నాకు నిర్విమర్శ్చేస పరమార్థద నాకు ఏ వ్యవహారం ఉంది పరమార్థం ఉంది సుఖం కోచవా దుఃఖం వాఖం లేదు దుఃఖమో లేదు అంటే దొంగ ఉన్నప్పుడు ఈ పాఠ్య భౌతిక ప్రపంచం ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు ఉన్నప్పుడు ఈ యోగాది భావాలు ఉన్నప్పుడు ఈ మూఢ ప్రబుద్ధత ఉన్నప్పుడు ఇవన్నీ తలుస్తున్నాయి నేను నేను బ్రహ్మస్థితిలో ఉన్నాను అన్న బ్రహ్మ నుండి కర్మ అన్నాడు కర్మ నుండి బ్రహ్మం రాలేదు కాబట్టి్రహ్మమేమైన వాడికి కర్మ లేదుగా కర్మ లేదు కాబట్టి క్రియలేదు ఆ సదా నిష్క్రియతోనే వాడికి ప్రమాణం హెచ్చు ప్రమాణం లేదా ప్రమా ప్రమాద ప్రణయము ప్రమాణము నాలుగులేవుగా మీరైనటువంటి స్థితి ఎలా ఉంటుంది జహ లక్షణ జహన్ లక్షణ జహాల జహల్ లక్షణ అని చెప్పి చెప్పాను ఇవర్లో ఒకసారి అవన్నీ దాటిపోయినటువంటి ఒక స్థితిలో ఉంటారు ఈ ఉన్న స్థితి ఎలా ఉంటుందిటార నాకు మాయ ఎక్కడిది సంసారం ఎక్కడిది మాయ ఉంటే సంసారం ఉంటుంది ీతి విరతీరు విరదిక్వా నాకు ప్రీతి విరదీ లేదు ఇష్టం నాకు ఇష్టం లేదు అమ్మ చెప్పేట్టుగా నాకు ఇష్ట ఇష్టాలు మీరే నాన్న ఇష్టం అనుకో ఇష్టమనుకో కట్ట మీరే నాకంటూ ఇష్టమో ఇష్టమో లేవంటారు అదే మాటిక్కడ కొ ప్రీతిని విరజీవ క్వచత్ బ్రహ్మ జీవత్వ బ్రహ్మ జీవాత్మ లేదు పరమాత్మ లేదు నాకు జీవాత్మ ఉంటే పరమాత్మ చెప్పాలి నాకు బ్రహ్మే లేడు సర్వదా విమలక్ష్యమేపుడు సర్వదా విమలుడై ఉన్నాను సర్వదా విమలుడు విమలుడై ఉన్నా విమలుడై ఉన్నాడు అండి ఫల రహితంగా ఆనవమాయ కార్మికు ఫలావు ప్రవృత్తిని వచ్చి బంధనం కూటస్థ నిర్విభాగస్య స్వస్థస్ మమ సర్వదా కూడంలో అర్థం ఏమిటి కూటస్థోక్ష పురుషత్వ ప్రాప్త్యాన్ని చెప్తాను కూటస్థ అక్షర ఉచే అని అక్షర పురుషుడైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను నిర్విభాగస్య నా కర్మాక్లేశమ విభాగం లేదు స్వస్థస్థ స్వస్థుడిగా ఉన్నా నేను అటువంటి వాడి స్వ ప్రవృత్తి నివృత్తిర్వా నాకు ప్రవృత్తి ఎక్కడిది నివృత్తి ఎక్కడిదివచ బంధనం ముక్తి ఎక్కడిది బంధనం ఎక్కడిది అటువంటి వాడికి నాకు కోపదేశాస్త్రం నాకు ఉపదేశం శాస్త్రం ఎందుకు క్వశిష్య క్వచవా గురు ఎవడు శిష్యుడు ఎవడు గురువు ఇక్కడ పురుషార్థవా అసలు పురుషార్థం ఎక్కడ నాకు ఏమీలో అంతా సిద్ధమై ఉంది ప్రపంచం అంతా నిరుపాధే శివశ నిరుపాధికంగా ఉన్నా నాకు ఉపాధే లేదు నేను దేని మీద ఆధారపడలేను నిరాలంబో లంబోదర జనని కమ్యామి శరణ అంటాడు ఆదిశంద్రాజారి వారు నిరాళంబో లంబోదర జనని కమ్యామి శరణ అటువంటి నిరాళంబస్థితి ఏమిటి ఆ ఉపాధి ఏమిటి అదే అమ్మ చెప్తారు సర్వము సర్వమాధారమని అక్కడ ఉపాధి ప్రతిపాదన జరిగింది సర్వముగు సర్వమాధారమే ఉపాధి ప్రతిపాదన జరిగింది పంచభూతత్వం కూడా అంతరంగ పంచామృతాల్లో పంచభూతత్వంలో ఉండేవి చైతన్య నిర్వహణ జరిగింది చైతన్యం యొక్క స్వరూపాన్ని చెప్పే వికార విచారణ జరిగింది వికార విచారణ జరిగిన తర్వాత నేనెవరని తెలుసుకోవడం ఆత్మవిచారణ జరిగింది ఆత్మగౌలమైన విచారణలో సాక్షి విచారణ జరిగింది సాక్షి విచారణలో చెట్టు ఎక్కడలో రురక్షు రురక్షు ము భావాల యొక్క విచారణ జరిగింది ఇదంతా అమ్మ జీవితంలో జరిగింది కట్టాలమ్మ వాటి సమన్వయం చేస్తున్నా మీకు ఆ సమన్వయం ఎందుకు చేస్తున్నారంటే రేపు ఎప్పుడైనా సమన్వయం చేయాల్సి వస్తే మీరు సూచిగా ఉండాలంటే శిష్య ఎక్కువ గురువు శిష్యుడు గురువు ఎక్కడా నేను లేను చెప్పేవాడు వినేవాడు లేడు శాస్త్రం క్వచవా గురువు పురుషార్థవాలు ఇక్కడివి నా నిరుపాధే శివశమే నేను నిరుపాధికంగా ఉన్నాను నాకు నేను శివునై ఉన్నాను కొచాస్తి కోచవా నాస్తి నాకుండడం ఎక్కడా లేకపోవడం ఎక్కడా పాస్టిచయికం పచద్వయం ఒకటి ద్వయం ఎక్కడ ఉంది బహునా అయినా ఎన్ని రకాలుగా మనం చెప్పినప్పటికీ కూడా ఇంజిన్ అతిష్టతే మమ నన్ను ఏ వస్తువు కూడా ప్రకా ప్రకాశింపజేయాలదు ఎందుకంటే నేను స్వయం ప్రకాశంగా ఉన్నాను ఈ స్వయం ప్రకాశ స్థితిలో నిరాళంబ నిరుపాధితమైనటువంటి స్థితిలో అక్షరాశుద్ధ జ్ఞానమయమైన స్థితిలో పరాత్పరమైన స్థితిలో పరబ్రహ్మ స్థితిలో ప్రమాణాతీతమైన స్థితిలో వేషకర్మాతీతమైన అక్షరత్వమైన శివమయ్య స్థితిలో ఆ పురుషత్వ ప్రాప్తి పొందినప్పుడు ఈ స్థితి ఉంటుంది అనేటువంటిది చెప్తున్నాడమ్మాయి ఓ సంపూర్ణం పోటా ఎప్పటిక ఇవాడే పూర్తి అయిపోయింది ఎప్పటికనుకున్నాం ఇవాళ పూర్తి అయిపోయిందని సానయ్య వివరణ అనుభవంతో చెప్పేది కదా ఇది అవును అంతేగా చెప్పాల్సింది బంగారాన్ని వంద సార్లు బంగారం అనాల్సిందా ఇంకో అనడానికి లేదుగా అంతేగా అవును శంకరాచార్య వారికి మహావక్షి కూడా మరల మరల మరలా బ్రహ్మే అనాలంటారు మరల మరల మరల మూడు సార్లు మనం ఎన్ని సార్లు అన్నా తప్ప వేరే అనడానికి లేదుగా దొంగ ఉన్నప్పుడు చెప్పేది అవును కాబట్టి అంటే స్థితి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది ఇంకా చెప్పింది అర్థమైంది ఆ స్థితి అంటే అమ్మ ఎలా చెప్పారు మీకు అర్థమైందికి ప్రమాణం ఎలా నిర్ణయించారు ప్రమాణం స్థితి యొక్క ఉద్దేశం ఏమిటి సృష్టికి స్థితికి సంబంధం ఏమిటి దేహస్థితికి మనస్థితికి సంబంధం ఏమిటి చైతన్యం యొక్క ఆరోటది ఎలా ఉంది ఆలోచన యొక్క స్వరూపం ఎలా ఉంది ఆరోటతికి పురాణికి ఎక్కడ ఉంది రూపానికి సంకల్పానికి సంబంధం ఏమిటి అవతారానికి తరణానికి తేడా ఏమిటి ఇవన్నీ కూడా అమ్మ విచ విచారించాడు ఇవన్నీ ఆర తొంభై పేజీల్లో మొత్తం ఇప్పుడు చెప్పిన పాయింట్లు అన్ని అమ్మ చెప్పినవే అమ్మ చెప్పిన పాయింట్లు అన్ని కూడా అర్థంలో పెట్టే జనాలు ఎవరికైనా కొంత అర్థం చేసుకుంటారు ఆసక్తి ఉంటే కూడా అమ్మ అజయో మాతానసూయ రాజరావు పరాత్మే చనిపోతుందంటే అది వేరే పద్ధతి కాబట్టి ఇది ఒకటి తక్కువ లేదు ఒకటి ఎక్కువ లేదు దాని కొలపడ్డలేదు జ్ఞానం లేదు అజ్ఞానం లేదు ప్రమాణం లేదు ప్రమేయం లేదు ప్రమాదం లేదు ప్రమా లేదు ఈ స్థితిలో ఉన్నప్పుడు పద్నాలుగు శోకానికి ఒకసారి చదువుతానమ్మా ఒకసారి వినండి ఆత్మవిశ్రాంతి పొందిన వ్యక్తికి తీసుకున్న వ్యక్తికి భూతముడు దేహము ఇంద్రియముడు మనస్సు శూన్యము నైరాశ్యము ఉండవు స్వశాస్త్రం క్వాత్మవిజ్ఞానం మన నాకు ఎప్పుడు కూడా శాస్త్రము విజ్ఞానము విషయము మనస్సు తృప్తి విశ్లిష్టతో ఉండవు అలాగే వింటున్నారమ్మా వింటున్నారు క్వచవా విద్య క్వాహం మమక్వ వాడికి నాకుముక్తిరక్వవాతే కైవల్యం చిశేషా నేను నిర్విశేషంగా జీవన్ ముక్తి ప్రారంభం ఎవరు చేయకూడదనే భావం ఏమిటి పని చేయాలనే భావన స్ఫురణేమిటి పాపరోక్షం ఫలం వా అపక్షమైన ప్రత్యక్షమైన ఫలమేమిటి విశ్వసావస్యమే సదా నేను స్వభావమే లేకుండా ఉన్నాను కాబట్టి క్వలోకము క్వాగి జ్ఞానవాన్ లోకం ఎక్కడుక్షు ఎక్కడ వాడు యోగి ఎక్కడది జ్ఞానం ఎక్కడిదివచవా ముక్త స్వస్వరూపే హే స్వస్వరూపంతో ఉంటే అద్వమైన వాడికి నాకు ఇవేమిడు లే బంధం ఎక్కడుంది మోక్ష ఎక్కడుంది క్వసృష్టి క్వచ సంహార శిక్ష కది సమాహారది సాధ్యమైన సాధనమేది కొ సాధకర్వా ఇందులో సాధకుడు ఎవరు సిద్ధి పొందేది అద్భాగాల కొ ప్రమాత ప్రమాణం వాచ ప్రమా ప్రమా లేదు ప్రమేయం లేదు ప్రమాదాలు ప్రమాణం లేదు కొకించి కొనకించి నాకు ఎక్కడ ఏకాగ్రం ఎక్కడిదిహర్షక్వ విషాదో హర్షణ ఎక్కడిది విషాద ఎక్కడిది ీర్విర కర్తి సంసారీ నివృత్తిరువా నాకు ప్రవృత్తి ఎక్కడుందే నివృత్తి ఎక్కడుంది క్వచ బంధనం కూటస్థ నిర్విభాగస్య స్వస్థ మమ సర్వదా నేను అక్షరత మీద తత్వమై అవేయమై ఉన్నటువంటి స్థితిలో స్వస్థుడు నాకు ప్రవృత్తి నివృత్తి ఎక్కడ ఉన్నాయి మౌనంలో ఉన్నాను నాకు ముక్తి లేదు బంధము లేదు శాస్త్రం నాకు ఉపదేశము లేదు శాస్త్రము లేదు శిష్యక్వచు శిష్యుడెవరు గురు ఎవరు పురుషార్థవా నాకు పురుషాత్మముడేదీ లేదు సాధించేదీ లేదు ఎందుకంటే సాధనం ఎక్కడ చెప్పాలి నాక సాధ్యము సాధనము రెండు లేవు కాబట్టి పురుషాత్సములు కూడా లేవు నా నిరుచమే నిరుపాధికంగా ఉండి శివుడు నేను కొచాస్తి కొ నాస్తి నాకు ఉండడం లేదు లేకపోవడం లేదు ఏకము క్వశద్వయం నాకు ఒకటో ఎక్కడిది రెండూ ఎక్కడిది వునా మీరు ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా కించిన నోత్తిష్టతే వా నన్ను బోధించాల్సిన పని లేదు మీకు నేను సదా ప్రబుద్ధుండే ఉన్నాను ఇది ఈ భావాలన్నీ నాకు అమ్మ మూడేళ్ల పిఠం చెప్పారమ్మ చెప్పిన దాన్ని ఒక చిన్న పాఠ రూపంలో పెట్టానుల జీన్న చోటు ము బంధమది మౌనమణగి నో మాటయోటూ చోటూ అని దానవు చోట సత్యమునకే పరము సత్వమునకే పరము నిత్య సౌందర్యమీ పందు ఆ చోదు ఈ మూడేళ్ల క్రితం అమ్మ నాకు చెప్పారమ్మ ఒక రోజు ఒక ప్రెషర్ వేసుకున్న అమ్మని నీ స్వస్వరూపం నాకు చెప్పని అప్పుడు నాలుగు కలిగిన స్ఫురణ ఇది మూడేళ్ల క్రితం పొద్దున ఏడున్నర వేళ గంట తీసుకుంటుంటే వచ్చిన ఆలోచన అది ఇప్పుడు నీకు ఇందులో ఇవన్నీ సరిపోయాయ వృత్తులు అనగిన చోటు ముక్తి అడగిన చోటు బంధం అనగిన చోటు భావం చోటు మౌనం అణగిన చోటు మాట అణగిన చోటు ఏమి లేని చోటు అన్ని తానవ్ చోటు సత్యమునకే పరము సత్వమునకే పరము నిత్య సౌందర్యమై రూపం ఆ చోటు అదమ్మా సిగ్గంటే అమ్మా అష్టావక్ర ముందరికి నమస్కారం పెట్టుకోండి శనక మహర్షి నమస్కారం పెట్టుకోండి ఆ మహాత్ములందరికీ నమస్కారం పెట్టుకోండి వారి అనుగ్రహం వల్ల వారి దయ వల్ల మనం నిరాటంకంగా అష్టావక్ర జీతం బ్రహ్మ విద్యా గురించి మనం చెప్పుకోవడం జరిగింది దాని సారాంశం అంతా కూడా మీకు ఇప్పుడు చెప్పిన పన్నెండు మాటల్లో వాక్యాల్లో మృతులనగి అనగిన చోటు బంధమానగిన చోటు భావమాన గీన చోటు మౌనమాన గీనా చోటు మాట అనగిన చోటు అనిదానూ సత్యమునకే పరమో సత్వమునకే పరమో నిత్య సౌందర్యమయీ రూపొందు అమ్మాయిందేగ్రహం అమ్మా అమ్మ అనుగ్రహం మీ ద్వారా మీ రూపంలో కనపడుతోంది రెండు అబద్ధము గెలిచేవి కావు అమ్మ అందించారు స్థితి అంటే ఒక ఇంతగా మీరు క్లియర్గా చెప్పారుగా అది ఇంకోసారి మీరు పుస్తకంలో చూడండి అమ్మ పుస్తకంలో అట్లా అర్థమైందమ్మా అట్లా